జాయిన్ అయిన మీ అందరికి ప్రభు అయిన ఈశు క్రీస్తు అందరికీ శుభాభివందనాలు అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు మరి మీ అందరికీ ప్రైజ్ అలాడ్ మన మధ్యలో దేవ అంటే ప్రేర్ చేస్తుంది ప్రైజ్ ప్రేర్ చేయండి అందరికీ ప్రైజ్ అలాడ్ ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడా సజీవుడు అయిన గొప్ప దేవుడా నీకు వందనాలు ఎస్సయా గడిచిన కాలం అంతా కాచకాపడిన తండ్రి నీ పాదములకు వందనాలు స్తోత్రాలు నా దేవం అల్పుల మయోగిలం దేవా దేనికి పనికి రానివారం నాయన మా తప్పులు పాపాలు క్షేమించినైనా నా పూర్వీకుల దోషాలు క్షమించు దేవా నీ పాదాల చింతనైనా ఒప్పుకొన కప్పుకొన ఒప్పుకుంటున్నాం దేవా దయతో క్షమించిన దేవా నైనా నీ పాదాల చింతనైనా ఇలాగ నడచాలి ఇలాగ బ్రతకాలో నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు పేరు పేరు వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించినైనా మేమందరం నా తండ్రి ఆత్మీయంగా అయా ఎదిగేటట్టు సహాయం దయచేయండి నా ప్రభావ మేమందరం ఆత్మీయంగా ఎదగాల నీతో అంట కట్టబడే జీవితాలు మాకు దయచేయండి నాయన పాటల ద్వారా నామానికి మహిమ తెచ్చుకోండి వాక్యం ద్వారా నా ప్రభా సూటిగా తేటగా స్వచ్ఛంగా అందరితో మీరు మాట్లాడండి నీ నామానికి మహిమ తెచ్చుకో నా ప్రభా వాక్యం చెప్తున్నాను నీ బిడ్డనని సిల్వచాటిన మరుగు చేసి నా దేవా నిజీవవాకులు మాకు వెళ్ళడి చేసి నా ప్రభా నీ సహాయం మాకు దయచేయండి ఆత్మదేవుడా ఆరాధనీడా పూజ నీడా కీర్తనీడా నీకు వందనాలు ఇస్తాయా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి అయా మమ్మల్ని అందరినీ తృప్తిపరచి నామానికి మహిమ తెచ్చుకో దేవా నీ సేవలో మేమందరం వాడబడ్డ నీ యొక్క తండ్రి ఒక సాధనలో మమ్మల్ని అందరినీ వాడుకోండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వచ్చిన ప్రతి బుడని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా ఎవరే పరిస్థితులు ఎక్కువ ఇబ్బందులు ఉన్నారనైనా ప్రతి అవసరం నిన్న నా తీర్చండి తండ్రి అయా అనారోగ్యంతో ఉన్న ముట్టండి తా స్వస్థపరచండి ఆర్థిక సమస్యలకి సమృద్ధిని దయచేయండి అయా జీవన ఉపాధి పనులు లేక ఎంతమంది బాధపడుతున్నారు వారందరికీ నైనా జాబ్స్ విషయంలో కానీ ప్రభావ వాళ్ళు చేసిన ప్రతి నా తండ్రి మీరే సహాయం దేసి నీ కృపాని కాపుదల బద్దత క్షేమమని దయచేయమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఏసు పరిశుద్ధ నామలా వేడుకుంటున్నాం తండ్రి ఆ అందరికీ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ అంటే ప్రైజ్లాడ్ ప్రైజ్ లాడ్ మీరు పాట పాడండి థ్యాంక్ యూ సిస్టర్ అందరికీ దేవా నా జీవితం ఇది గో నీ సొంతం ప్రతిక్షణ ముని పనికై అర్పితం దేవా నా జీవితం ఇది గో నీ సొంతం ప్రతిక్షణ ముని పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగ నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముఘ నీకు సమర్పితం దేవా నా జీవితం సంతం ప్రతిక్షణముని పనికై అర్పితం నాకారములు నాపదములని పనిరో అరిగి నలిగిపోవాలి ఇలాలో తరువేంద్రియములు అరి పెరుగకని సేవలో అలసి సొలసిపోవాలి నాలో నాకారములు నాపదములని పనిరో అరిగి నలిగిపోవాలి ఇలలో అరవేంద్రియములు అర్పరుగ కీ సేవలో అలసి సలసిపోవాలి నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితము సజీవ యాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిది కో సంతం ప్రతిక్షణము నీ పనికై అర్పితం నా కాలము అనుకూలము నీ చిత్తముకై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 నా శరీరముని పొరకై సమర్పితీవముగని సమర్పితేవాజీవితని సంతం ప్రతిక్షణముని ఫలిక అర్పితీవితని సం ప్రతిక్షణముని ఫలిక అర్పిత నావరకైతే వ్రతుకుటకోసం చావైతే ఎంత గొప్పలాభం నావరకైతే వ్రతుకుట కోసం వైతే ఎంత గొప్పలాభం నా శరీరముని గురకై ప్రతిష్టం సచీవయా గముగని సమర్పిత నా శరీరముని గురకై ప్రతిష్టం వాయిస్ క్లారిటీ ఉందా సిస్ వినిపిస్తుందా మంచిగా వినిపిస్తుందా క్లియర్ గా ఉంది సరే సార్ థ్యాంక్ యూ సిస్టర్ శ్రేస్ బ్రదర్స్ అందరికీ శ్రేయస్ ఈ రోజు వాక్యంలోకి వెళ్దాము ప్రార్థన చేసుకుందాము సర్వోన్నత సరపుష్టికర్త జీవంగల ప్రభా నీకే వందనములు నాయన ఇచ్చిన రాత్రి కాలం దేశప్రభ సమయం బట్టి దినం బట్టి నీకే కొట్లాడి వందనాలు ప్రభ ఇచ్చిన ధన్యత దేశప్రభ మాకు తోడైన దేవా అందరం బట్టి నీకు వందనాలు పొద్దు నుంచి రాత్రి మమ్మల్ని తగానో కాచి కాపాడి భద్రపరుచున్న ప్రభ ముసలు తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తాం లెక్కలైన వందనాలను నాయన తండ్రిని రాకడా తితరలో ఉంది దేవా పరిశుద్ధ పరచబడాలా దేవా ఇంకా అనేక వాక్యాల చేత మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు బలపరుచున్న ప్రభ అందరు బట్టి నీకు వందన నివాక్యానుసారంగా మేము జీవించాలా ప్రభ నెల్ల కూడా తప్పిపోకుండా మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి దుష్టుడు ఎక్కపోకుండా మమ్మల్ని యేసు ప్రభావ మమ్మల్ని కాచి కాపాడండి నాయనా ప్రతి ఒక్క దాంట్లో తోడైందండి నాయన తండ్రి యేసు ప్రభానికే వందన ఇ ధన్యత ఎంతమందికి లేదో వాళ్ళు కూడా కలగచ్చేయండి వాళ్ళు కూడా ఈ ధన్యతలకు వచ్చే సహాయపడండి వాళ్ళు కూడా మనోన్యత తిరగబడాలా ప్రభావ సత్యాన్ని గ్రహించే శక్తి జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయండి తండ్రి వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభ తండ్రి నీకు స్తోత్రంలో చదిస్తున్నాం నాయనా ఇచ్చిన ఈ అవకాశం పట్టి కొట్లాను వాక్యం చేస్తే మీరు మాత్రం మాట్లాడండి మమ్మల్ని బలపరచండి తోడయండి మనీ అక్కడకే మమ్మల్ని అంతా సిద్ధపరచుకొని ప్రతి ఒక్క మేము చెల్లిస్తూ ఏ చికి మరి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మ ఈరోజు వాక్యము హెచ్కెల్ మనం చూసుకుందాము రెండో అధ్యాయము మొదటి వచ్చినం నుంచి చూసుకుందాము హెచ్కెల్ హెచ్కెల్ ఇక్కడ ఇక్కడ ఆయన ఇజ్రాయేల ప్రజలకు దేవుడికి మధ్యలో ఉన్నాడు దేవుడికి ఇజ్రాయల ప్రజలకి మరి దేవుడు హెచ్చికెల్ని ఏర్పరచుకున్నాడు మన ఆయన జీవితం అంతా ఉన్నట్టుగా దేవుడు నడిపింపుగా అక్కడ తెలియజేస్తా ఉంది అన్ని మరి లేఖనాల్లో మరి అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఆయనతో మాట్లాడతా ఉన్నాడు మరి హెచ్చికెల్లో మరి ఏమంటున్నాడు అంటే మరి ఆయన దేవుని చాలా ఆసక్తి కలవాడై ఉన్నాడు హృదయంలో నిజమైన మార్పు మరి ఇజ్రాల ప్రజలు ఏ విధంగా రావాలా మరి వాళ్ళు ఏ విధంగా దేవుని తిప్పాలా మరి చేసిన తప్పిదమ్ముల పాపాలు ఏ విధంగా ఉన్నాయి మరి దేవుడు అనేకమైన విషయాలు మరి హెచ్చికలతో దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మరి హెచ్చికలు ఒక ప్రవక్త ఒక యాజకుడుగా ఆయన దేవాలయంలో పట్ల పరిశుద్ధత పట్ల చూపించిన ఆసక్తి తెలపడం అక్కడ చూస్తా ఉన్నాము ఆయన దేవుని పట్ల చాలా ఆసక్తి కలిగి పరిశుద్ధతగా జీవించడం మరి దే పట్ల ఆసక్తిగా కలిగి ఉండడం అక్కడ తెలియజేస్తా ఉన్నాడు మనకు మరి ఇక్కడ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుందాము నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము అంటే నేను నీతో మాట్లాడవాలనని ఇక్కడ మరి హేచ్కెళ్తుంది దేవుడు మాట్లాడాలని దేవుడు మరి మాట్లాడతా ఉండడు నరపుత్రుడ నీవు చక్కగా నిలబడుము నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాల్లోకి వచ్చి నన్ను నిలబెట్టాను చూడండి ఇక్కడ హేచుకెళ్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడు నీవు చక్కగా నిలబడము కదా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చక్కగా నిలబడాలా కదా దేవుని ఎందు మనం ఎట్లా ఉన్న నిలకడే కలిగి ఉండాలా చక్కగా నిలబడాలా మరి దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలా చూడు దేవుని పట్ల ఎండ్ల కూడా మనలో తప్పు ఏది కూడా ఉండకూడదు ఇంకా ఏమంటుండో చక్కగా నిలబడాలా దేవుని ఎందు ఎవరైతే చక్కగా జాగ్రత్తగా దేవుడు అంటే భయమభక్తి కలిగి జీవిస్తారో వాళ్ళ పట్ల దేవుడు మరి ఆసక్తి కలిగి అనేకమైన విషయాలకు బయలుపరుస్తా ఉంటాడు కదా దేవుడు ఎందుకంటే వాళ్ళు దేవుని పట్ల ఎట్లా ఉన్నారంట జాగ్రత్త కలిగి జీవిస్తా ఉన్నారు మరి దేవుని అందు ఆసక్తి కలిగి ఉంటుంది కాబట్టి వాళ్లకు అనేకమైన ప్రవక్తలు అనేకమైన విషయాలు తెలియజేయబడతా ఉన్నాయి అప్పటి కాలంలో మరి దేవుడు పాత నిబంధన ప్రవక్తను ఏర్పరచుకున్నాడు మరి నా పెద్ద ప్రవక్త అనమాట హేచికేళ్ళు కదా మనకు పెద్ద ప్రవక్త నాలుగులని తెలుస్తా ఉంటాయి కదా దేవుడు మరి ప్రతి ఒక్క నలుగుట్లో ఈ హేచికేళ్ళు మరి ఇక్కడ ఏమంటే నరపుతుడ నీవు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవాలనని దేవుడు తన బిడ్డలతో మాట్లాడ ఎట్లా ఉండమంటున్నట్టు చక్కగా నిలబడాలా దేవుని తనదిలోను చక్కగా నడవాలా చక్కగా నిలబడాలా నీళ్ళందు ఏది కూడా తొందర పాటు కదా దేవుడి ఆత్మ నన్నతో మాట్లాడతా ఉంటది అందుకే ఇక్కడ ఈ నరపుత్రునితోని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవాలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను కదా దేవుని ఆత్మ ఆయన చేస్తుందంట దేవుని ఆత్మ వచ్చినప్పుడంట ఆయనలో వచ్చినప్పుడు నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను కదా దేవుడు ఆత్మ ఆయనకు మరి ఆయనంతా ఆయన నిలబడుతున్నాడా లేదు దేవుని ఎందు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుని ఎందుకు జాగ్రత్త పడి ఉంటావో అప్పుడు దేవుని ఎందుకు కరెక్ట్ గా నువ్వు నడుచుకొని ఉంటావో మరి దేవుడు నీకు తోడై ఉంటాడు మరి నీ దేవుని శక్తి వచ్చినప్పుడు మనలో వచ్చినప్పుడు మనము తట్టుకోలేము కదా మనలో ఒక బలము ఉండలేదు కదా బలహీనులమై ఉంటాం చూడు మన శరీర బలహీనతలు అనేకమైనవి స్పష్టమైనవి అని తెలుస్తా ఉంటాయి కానీ ఆ కాబట్టి ఆ స్పష్టత ఏమైనాదంటే మనలోని అన్ని మరి పాలు పావులు అప్పచనే పావులు పరిశుదుడు మరి అక్కడ రాస్తా ఉంటాడు ప్రతి ఒక్క మాట కాబట్టి ఆ మాటలను మనము జాగ్రత్తగా పాపం నుంచి మనము విడుదల పొందాల జారత్వం నుంచి పాపం నుంచి కామం నుంచి ప్రతి పాపము మనలోంచి తీసివేయాల ఆత్మీయంగా అందుకే ఇక్కడ అంటుడు ఆయన ఆత్మ దేవుడు ఆత్మ అంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను దేవుని ఆత్మ మనని ఏం చేస్తుందంటే నిలబెడుతుంది తన బిడ్డలని కదా తన బిడ్డలని చక్కగా నిల నిలబెడతా ఉంటారు చూడు ఇక్కడ ఆయన మాటలు స్వరం విరినప్పుడు మనది శరీరం ఉంటది తట్టుకోలేదు ఆయన స్వరం విరినప్పుడు గంభీరంగా ఉంటది కాబట్టి ఆయనతో మనతో మాట్లాడిన మాట్లాడాలంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడు పరశుద్ధంగా కలిగి ఉన్నాడు అంటే ఈ లోకంలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో దేవుని పట్ల ఈ లోకంలో ఎట్లా భయంకరమైన దినాలు ఈ దినాలలో మరి ఏది ఆసక్తిగా నువ్వు ఈ లోకంలో మనము ఈ లోకంలో చాలా మంది మనం వింటుంటాం అనేకమైన చాలా మంది నష్టపోతున్నారని అందరం మరి తప్పిపోతున్నారని అందరూ నరకానికి వెళ్తున్నారని మనకెంతో బాధ వేదన కానీ ఎవరైతే ఆ బాధ వేదన కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి ప్రార్థిస్తారో దేవుడు వాళ్ళకు తోడే ఉంటాడు వాళ్ళకు అనేకమైన విషయాలు మర్మాలు బయల్పరచబడతా ఉంటాయి దేవుడు వాళ్ళ ఎంబడే ఎంబడే ఉంటాడు ఎందుకంటే వాళ్ళ ప్రార్థన దేవుడికి సమీపంగా ఉంటది కదా ఈ లోకమైన ప్రార్థనలు ఈ లోకమైన అవసరకర్ల కోసం ప్రార్థన కాదు ఎప్పుడైతే ఆయన హృదయాన్ని ఎరిగి ఈ లోకంలో ఆసక్తి కలిగి ఆయన పట్ల జీవిస్తారో అప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడతా ఉంటాడు ఎందుకంటే దేవుని ఆత్మ అప్పుడే మాట్లాడుతుంది ఈ లోకం నశించిపోతుంది భయంకరమైన స్థితిలో ఉంది మరి ఎవరు కాపాడతారు అని దేవుడు అడిగినప్పుడు ప్రశ్న మనము ఆ ప్రశ్నకు సమాధానంగా మనం ఉంటున్నామా ఉండాలా ఇక్కడ ఈ హెచ్కెల్ మరి ఆ విధంగా ఉంటున్నాడనే ఆయన ఆత్మ ఆయనలో దూర ఆయన నిలబెట్టిందంట ఇజ్రాయేల్ ప్రజలు భయంకరంగా చెడిపోయి ఉన్నారు స్థితిని కోల్పోయిన వాళ్ళు దయ్యాలతో పీడింపబడి ఉన్నారు అక్కడంతా కదా సైతాన సమూహం కలిగి ఉన్నారు ఎందుకంటే దేవుని అందు ఆసక్తి దేవుని అందు దేవుని అందు నిలబడి కదా దేవుని కార్యాలు చూసి దేవుని అద్భుతాలు చూసి కూడా వాళ్ళు భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు దేవుడు నిజమైన దేవుడు ఆత్మస్వరూపని తెలిసి కూడా వాళ్ళు భయంకరమైన విఘ్న ఆరాధన మందిరంలో పెట్టుకున్నప్పుడు అది ఎంత భయంకరమైన పాపమైనది దాని నుంచి విడిపించాలి అంటే నువ్వు ఎంతగా శక్తి పొందుకొని ఉండాలా ఈ లోకంలో కూడా అదే బలహీనత కలిగి ఈ లోకంలో క్రైస్తత్వ జీవితం కూడా అదే కలిగి ఉన్నది ఆ పాపము అది భయంకరమైన దేవునికి చెయ్యన్నది దేవుడికి ఇష్టం లేనిది వాళ్ళు చేసుకొని పెట్టినారు కదా ఆ పాపం నుంచి అది భయంకరమైన స్థితి ఎందుకంటే మొదట ఎప్పుడైతే వాళ్ళు అద్భుతాలు ఆశ్చర్యచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కడగబడ్డారో వాళ్ళు మళ్ళా జీవితాన్ని మళ్ళా పాపానికి వెళితే వాళ్ళ జీవితం ఎంత భయంకరంగా ఉంటది వాళ్ళ నుంచి తీసుకొని రావాలంటే ఎంతో సైతాన సమూహం నిలబడి ఉంటుంది మరి వాళ్ళ నుంచి విడుదల చేసుకోవాలంటే మనం ఎంత జాగ్రత్త కలిగి దేవుని సన్నిధి తీసుకొని రావాలా చూడు ఇక్కడ అదేవిధంగా ఇస్రాయేల ప్రజలు భయంకరమైన పాపం మీద జీవిస్తున్నారని మరి హెచ్కెళ్తాం దేవుడు మాట్లాడతా ఉన్నాడు అక్కడ ధరపుత్రుడు ముందుకు వెళ్ళి నీకు చూపిస్తా కదా దేవుడు ఇక్కడ ఏమైనాడంటే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను అప్పుడు చక్కగా ఆయన నిలబడ్డాడు దేవుని సన్నిధిలో చూడు దేవుడు నిలబెడత నిలబెడతనే కానీ మనం నిలబడతాం కానీ మనంతర మనము నిలబడలేము మనంతర మనము ఏది చెయ్యలేము ఈ రోజు దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము బ్రతుకుతున్నాం దేవుని కృప మనలో ఉంది కాబట్టి మనం సజీలమై దేవుని అందు మనం నిలబడిన ఈరోజు కదా దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి ఇతరుని మనము ప్రేమించగలుగుతున్నాం చూడగలుగుతున్నాము ఇతరుడికి మనము ఏదైనా సహాయం చేయగలుగుతున్నాము వారి గురించి మనము ప్రార్థన చేయగలుగుతాం దేవుని ప్రేమ కృప లేకపోతే మనం ఏమి చెయ్యలేము ఇక్కడ దీని ఈ వాక్య ప్రకారంగా దేవుడు మన ఆత్మలో మనకు ఉన్నాడు మరి దేవుడు మనతోను మాట్లాడుతున్నాడు మరి ఈయనకి ఏమైనదంట ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలకు వచ్చి నన్ను నిలబెట్టాను అప్పుడు నాతో మాట్లాడిన వాడు స్వరము వింతిని అప్పుడు స్వరము దేవుని స్వరము అప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన నిలబెట్టిందో అప్పుడు ఆయన దేవుని స్వరం వినగలుగుతున్నాడు ఎవరైతే దేవుని అందు ఆసస్తి కలిగి దేవుని స్వరం వినాలి అనుకున్న వాళ్ళైతే ఎప్పుడైతే పరిశుద్ధ కలిగి ఉంటారో దేవుని దేవుని స్వరము వినబడుతుంది చే ఇక్కడ నాతో మాట్లాడిన మాట్లాడిన వాణ్ణి స్వరము వింటిని ఆయన నాతో మాట్లా ఇట్లా నేను నరపుతుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్కు ఇజ్రాయిల్ యుద్ధకు నిన్ను పంపుచున్నాను ఎక్కడకి పంపిస్తున్నాడు ఆయన నాయన నాతో ఇట్లా నేను నా మీద తిరుగుబాటు ఎవరైతే దేవునికి విరుద్ధంగా తిరిగిన వాళ్ళు వాళ్ళ యుద్ధకు ఏం చేస్తుండడ హెచ్కెల్ ను ఇక్కడ నరపుతుడ నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్కు ఇజ్రాయేళ్ల యుద్ధకే వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు ఎవరైన్నారు ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధకే నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు ఎట్లా అయ్యి ఉన్నారంట వాళ్ళు ఇజ్రాయేల్ యుద్ధకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరుల పితరులను నేటి వరకు ఎప్పటి వరకు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు ఇప్పటి వరకు వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారని ఆ నరకుతుంతో దేవుడు మాట్లాడుతుండూ ఆ హేచ్కెళ్లతో స్వరము వినబడతా ఉంది చూడు ఇక్కడ మరి దేవుడు నేటి వరకు అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన మధ్యలో అదే స్వరము వినబడతా ఉంది దేవుని బిడ్డలండి దేవుడు చెప్పనేది చేస్తూ దేవునికి తిరుగుబాటు చేస్తుంది దేవుని అద్భుతాలు చూస్తున్నారు ఆశ్చర్యకాలు చూసి మళ్ళా అదే విధ జీవితానికి ఆ పాత జీవితానికి వాళ్ళు అనుభవించడానికి పోతున్నారని ఇక్కడ తెలియజేస్తా ఉంటారు ఈ లోకంలో వాళ్ళు అనేకమైన ఏం చేస్తున్నారంట తిరుగుబాటు తనము చేస్తున్నారని ఇక్కడ తెలియజేస్తున్నారు ఇప్పటి మన కాలం వరకు అది జరుగుతూనే ఉన్నది ఇక్కడ హెచ్కేల్ కాలమే కాదు మన కాలంలో కూడా అదే జరుగుతూ ఉంది నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయలనై ఉన్నారు ఎలా ఉన్నారంట సిగ్గుమాలిన వారును కఠిన హృదులై ఉన్నారు దేవుని పట్ల ఇంత కఠినమైన జీవితం కదా ప్రేమలేని జీవితం వాళ్ళ పట్ల దేవుడు ఏం చెప్పినా స్వరము వినలేని జీవితం దేవుడు అగ్గనదాన్ని చెయ్యడము ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేస్తలేరు అనేది మనకు తెలియజేస్తా దేవుడు చూపిస్తూ తన బిడ్డలు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటారో దేవుడు మరి అనేకమైన విషయాలు నీకు చూపిస్తూ ఉంటాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ ఆత్మీ జీవితం ఏ విధంగా ఉంది అనేది దేవుడు చెప్తా ఉంటాడు ఎందుకో మన గురించి ఇంట్లో తెలుస్తుంది వేరే వాళ్ళ గురించి అన్నప్పుడు దేవుడు వాళ్ళ పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉండమని కదా అక్కడికి పోకూడదు అక్కడ ఏకీభవించనికి వీలేదు ఎందుకు వాళ్ళు ఎలా ఉన్నారంట సిగ్గుమాలన అయి ఉన్న వారు కఠిన వృద్ధులై కదా ఎదుటి వాడి గురించి వాళ్ళకి ఏది కూడా తెలియదు దేవుడు ప్రేమ అనేది వాళ్ళకి తెలియదు దేవుడి మాటలు విషయాలు వాళ్ళకు తెలియవు కదా తెలిసిన చెప్పుకొని తిరుగుతారే ని వాళ్ళ జీవితంలో అలా నడక అనేది ఉండదు అలా పద్ధతి అలా ప్రవర్తన అనేది ఉండదు ఎందుకంటే దేవుని ఆత్మ వాళ్ళ ఉన్నది కానీ వాళ్ళు కొన్ని రోజులు మనకే నివసిస్తారు వాళ్ళ ఆత్మీయ జీవితంలో దేవుడు వాళ్ళకు చివరి వరకు ఉండలేడు ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు వెలిగి తర్వాత ఆలిపోయే జీవితాలు ఎందుకంటే వాళ్ళు దేవుని అందుకు కఠిన హృదయ దేవుని హృదయం పెరిగిన వాళ్ళు ఆ దేవుణ్ణి అద్భుతాలు ఆశ్చర్యకారు వాళ్ళ జీవితాలు చూసి కూడా కదా దేవుడు ఇవన్నీ చెయ్యొద్దు ఇవన్నీ మాట్లాడకూడదు ఇలాంటి ప్రవర్తించకూడదు అన్ని విషయాలు తెలిసి కూడా వాళ్ళు ఎట్లా అయినంటే వాళ్ళ హృదయాలు సిగ్గు కఠిన హృదులనై ఉన్నారు కాబట్టి వారి యుద్ధకు నేను నిన్ను పంపుచున్నాను ఎవరి యుద్ధ పంపిస్తుందంట దేవుడు మరి ఇజ్రాయేల్ యుద్ధకు ఆ ఇజ్రాయేళ్లు ఏమైనారంట దేవుని పట్ల తిరుగుబాటు చేసి ఉన్నారు వాళ్ళ మధ్యకే నేను పంపిణాను అంటున్నాడు మరి ఈయన మరి ఏ విధంగా జీవించగలగడు వాళ్ళ మధ్యలో ఎట్లా జీవించగలుగుతాడు కదా వాళ్ళు చాలా కఠిన హృదయలు కదా ఈ లోకానుసారం గెచ్చి చాలా మంది దేవుని అందన్ని తెలుసుకొని వెలిగింపబడి అన్ని తెలుసుకొని దేవుని అన్ని దేవుడికి మరి దేవుని ఏది చెప్పి ప్రకారంగా జీవించి మరి అన్ని అద్భుతాలు చూసి వాళ్ళు వెలిగింపబడి మరి ఇప్పుడు అదే విధంగా చేస్తా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి దేవుడు అంటున్నాడు వాళ్ళ మధ్యలో నిన్ను పెడతా అంటున్నాడు కదా మరి ఆయన ఏ విధంగా ఉన్నాడంటే కఠిన వృద్ధులై ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య నేను నిన్ను పంపిస్తాను హేచికల్తోని మాట్లాడతా ఉన్నాడు వారు ఎద్దకు నేను నిన్ను పంపుతున్నాను వారి తిరుపాటు చేనను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యహోవయ్యాకు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్ర ంపుము వాళ్ళ మధ్యకు వెళ్ళి మీ మధ్యలో మరి దేవుడు ఏమంటున్నాడంట ఆయనతోని వారి తిరుగుబాటు చేయవారు కనుక వినను వినకపోయిన వాళ్ళు వినని వినకపోని దేవుడు మాటలు తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభుత్వ ఇలాగ తెలివిస్తున్నాడు నీవు వారికి ప్రకటింపు ఏమ నరకుతుడా నీవు బ్రహ్మాండం నుండి చెట్లను ముంజు తుప్పలోను తిరుగుచున్నావు చేవసించుచున్నావు అయినను ఆ జరువులకు భయపడకుము కదా దేవుడు ఏమంటున్నాడు నరపుతుడా నీవు బ్రహ్మాండ చెట్లలోనూ ముంద తుప్పలోను తిరుగుచున్నావు తేల మధ్యల తేలు ఈ గొప్ప జన ఎప్పుడు అంటుంటాం కదా వీళ్ళంతరూ కూడా ఇక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నావని ఇక్కడ నరకుతుడికి తెలియజేస్తా ఉన్నాడు కదా ఏమంటున్నాడు నీవు భయపడకు కదా తిరుగుచున్నావు తేల మధ్యలో నివాసించుచున్నావు వీళ్ళ మధ్యలో అయినను ఆ జనులకు భయపడకుము వారి మాటలకు భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను తెలివిచ్చిన మాటలు వారికి తెలియజేయము కదా దేవుడు ఏమంటున్న వారికి నీవు కాబట్టి దేవుడు మరి ఎక్కడా పెట్టిందంట నరపుతుల నీవు బెమ్మందండి ముండ్ల తుప్పలోను తిరుగుచున్నావు తేల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారి తిరుగుబాటు చేయువారు వారికి భయపడముకు కాబట్టి మన మధ్యలో ఇలాంటి జీవితం ఉన్నారు కదా దేవుడు నమ్ముకొని కూడా వాళ్ళు ఎట్లైనా ముళ్ళ తుప్పలాగా ఉన్నారంటే ఆ తేల మధ్యలా పాములు సర్పాలు వాళ్ళ మధ్యలో మనం నివాసం చేస్తున్నాం అందుకే కూడా అంటూ ఉంటాడమంతా ఇస్రేల ప్రజలని మరి దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు అక్కడ అందరిని శిష్యులని మరి దేవుడు ఏమంటున్నాడు మరి గొర్రెని ఎక్కడ పంపిస్తాడు తోడల మధ్యలో పంపిస్తా ఉన్నాడు కదా కాబట్టి మనం ఏముండాలా జాగ్రత్త కలిగి ఉండాలా కదా ప్రతి ఒక్క దాంట్లో మనము పరిశుద్ధతను కాపాడుకోవాలా మనం ఎవరి మధ్యలో ఉన్నామంటున్నాడు ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో ముళ్ళ తుప్పలో ఉన్నట తేళ్ళలో ఉండడం అంట వాళ్ళ మధ్య నివాసం చేస్తున్నాము కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించకు జీవి జీవించనికి వీల్లేదు భయపడకు అంటున్నాడు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు భయపడనికి ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు ఇవి కాబట్టి భయపడకము వారి మాటలకు భయపడకుము వారి తిరుగుబాటు చేయువారు మరి ఎప్పుడునో దేవునికి విరుద్ధంగా తిరుగువారు వారికి దేవుడు ఏమంటున్నాడు భయపడకు వారి తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయినను నేను తెలివిచ్చిన మాట వారికి తెలియజేయము నరపుతుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పు మాటని విని నోరు తెరిచి నేను ఇచ్చు దాన్ని భుజించుము అనేను ఇక్కడ ఎనిమిదో వచనంలో నరపుతునితో ఒక మాట అంటున్నాడు ఏమంటాడు నరపుతుడా ఏమంటున్నా నరపుతుడా వారు తిరుగుబాటు చేసినట్టు నీవు చెయ్యక ఎందుకంటే వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటున్నావు కాబట్టి తిరుగుబాటు చేసినట్టే నీవు చెయ్యక అంటే ఆ జీవితమైనది నీలా ఉండ ఉండకూడదు అంటున్నాడు ఎందుకంటే వాళ్ళ మధ్యలో నువ్వు నువ్వు సమ్ చేస్తున్నావు కాబట్టి చాలా మంది ఏమై ఉంటారు ఈ లోకంలో మరి బోధిస్తుంటారు మరి అనేకమైన విషయాలు అద్భుతాలు చేస్తుంటారు ఆశ్చర్యకరాలు చేస్తుంటారు కానీ ఎవరో చేసినని వాళ్ళు కూడా అదే ఆచారానికి వెళ్తుంటారు అనేకమైన విషయాలను మనము చూస్తుంటాం కదా మొదటిగా చాలా మంచి అనిపిస్తుంది ఆ తర్వాత ఏ విధంగా తయారవుతారంటే వాళ్ళు దేవునికి విరుద్ధంగా తయారవుతా ఉంటారు ఎందుకంటే వాక్యం చెప్తుంది చెయ్యదు అని కదా దేవుడు ఈ పనులు మీరు చెయ్యకూడదు అంటున్నాడు కదా దేవుని అందు కట్టణలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి అంటున్నాడు దేవుడు కానీ వాళ్ళు అవన్నీ పక్కకు పెట్టి ఈ లోకానుసారమైన క్రియలు వాళ్ళ మధ్యలో తెచ్చిపెట్టుకొని దేవునికి విరుద్ధంగా తిరుగుతా ఉన్నారు అందుకని ఈ నరపుతుడు కూడా దేవుడు అదే మాట చెప్తాను నరపుతుడా వార్ తిరుగుబాటు చేసినట్టు నీవు చేయక నేను నీతో చెప్పిన మాటలు విని నోరు తెరిచి నేను ఇచ్చు దాన్ని దేవుడు ఏదైతే వాక్యము సెలవిస్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు జీవించు దాని నిమరేయమంటున్నాడు ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకోమంటున్నాడు కాబట్టి భుజించమంటున్నాడు అని దినము దాన్ని భుజించాలా కని మనం ఏం చేయాలా ఎప్పుడు దివారాత్రం దాన్ని దానించు వాడు ఎట్లా ఉంటాడంట కదా వాడు ధన్యుర ఇంటాడు దేవుని సన్నిధిలో కాబట్టి మరి ఇక్కడ ఏమంటారు నడుపుతున్న వా తిరుగుబాటు చేసినట్టు నువ్వు చెయ్యకూడదు కదా చెయ్యక నీవు నీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి దాన్ని భుజించుము అనేను నేను చూ గ్రంథము పట్టుకొని ఉన్నక చెయ్యి యుద్ధకు ఛాపబడెను ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను మహా విలపమును మనో దుఃఖమును రోధమును అని అందులో రాయబడి ఉండెను చూడండి ఇక్కడ దేవుడి మాటలు ఏ విధంగా ఉన్నాయంట దేవుడు తన బిడ్డల పట్ల కలిగిన మాటలు ఎట్లా ఉన్నాయంట మరి ఆ గ్రంథంలో రాయబడిన ఆయన దాని ముందర విప్పగా అది లోపటను బెలుపటను లోపల బయట ఉందంట మనో దుఃఖంలో రోదంలో అని అందులో రాయబడదు చూడు భయంకరమైన తీర్పు ఈ లోకంలో ఉన్నది చూడు దేవుని హృదయము ఏ విధంగా ఉన్నది తన బిడ్డలని కాపాడాలని తనకిచ్చిన వాగ్దానము నెరవేర్చుకోవాలని కదా ఇజ్రాయల్ ప్రజలకి దేవుడు అనేకమైన వాగ్దానాలు కదా నిబంధనలు చేసి కానీ వాళ్ళు ఏం చేసుకున్నదంట అవన్నీ నిజార్థకమైపోయినాయి వాళ్ళ జీవితాల్లో అన్నిష్ప్రయోజనం అవన్నీ వాళ్ళు ఏం చేసుకున్నదంట చెడగొట్టేసుకున్నారు వాళ్ళ జీవితంలో కదా వాళ్ళ జీవితాలన్నీ చెరిపే వేయబడ్డాయి వాళ్ళ రక్షణని వాళ్ళు ఏం చేసుకున్నారు పోగొట్టుకున్నారు కానీ వాళ్ళ అంతా మరి ఎట్లా ఉందంటే తీర్పులోనికి వెళ్ళిపోయినాయి చూడు అంత భయంకరంగా జీవిస్తా కానీ ఆ గ్రంథంలో మరి ఇక్కడ దేవుంది మరి ఇక్కడ గ్రంథం తిప్పినప్పుడు అక్కడ విలపము మనోదుఖములు రోగము అనే అందులో రాయబడి ఉన్నది చూడు మరి ఆయనకు అనేకమైన విషయాలు ఇక్కడ తెలియజేస్తాడు నరపుతుడికి ఈ రోజులో మనము ఆ రోజు ఆ స్వరం ద్వారా ఆయన ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నిలబడ్డాడో అప్పుడు దేవుని స్వరము వినగలిగింది ఈ రోజు మనము దేవునిలో ఉన్నము ఈ రోజు దేవుని ఆత్మ నీలో ఆయన స్వరము విననికి దేవుడికి ఒక అవకాశము దేవుడు ఇచ్చిన ఇది ఒక ధన్యత ఈ టైంలో మరి రెండో రాకడకు భయంకరమైన దినాల మనం ఉండబోతున్నాం చూడని వినని గ్రహించలేని ఎంత భయంకరమైన దినాలంటే అంతగా భయంకరంగా దిగజారిపోతుంది కదా లోకము భయంకరమైన నాశనానికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏం ఎట్లా మరి ఎంతమంది చాలా మంది మరి దేవునికి విరుద్ధంగా ఉన్న దేవునికి తెలియని వాళ్ళు ఎంతోమంది వాళ్ళందరినీ దేవుని శైలికి తీసుకొని రావాలంటే అది మన తరము కాదు అది ఎవరి తరం ఎత్తుందంటే దేవుని వలన హృదయం ఏ విధంగా ఉంది దేవుని పట్ల కదా దేవుని పట్ల మరి ఇతరుల కొరించో ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నావు దేవుని పట్ల ఆసక్తి కలిగి మరి దేవుని పట్ల నువ్వు ఉంటున్నావా దేవుడు నీకు మరి అనేకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాడు దేవుడు మరి ఆ దాని ప్రకారంగా నువ్వు జీవించలే కానీ దేవుడు ఏం జరగబోతుందో నీకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు కాబట్టి దేవుని పట్ల నువ్వు జాగ్రత్త కలిగి చక్కగా నిలబడాలి అప్పుడే కాదు దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన స్వరము వెళ్ళి నీకు మాట్లాడి ఈ రోజు ఆత్మస్వరూపి ఉన్నాడు దేవుడు మనతో కూడా మాట్లాడతా కాబట్టి మనము జాగ్రత్తగా కలిగి ఉండాలా దేవుడు మన ఈ హెచ్కేల్ని ఒక యాజకుడికి మరి ప్రవక్తలాగా నియమించాడు ఈ రోజు ప్రతి ఒక్కరు యాజకులే ప్రవ ప్రతి ఒక్కరు కూడా మన చిన్న నుంచి పెద్ద బిడ్డ దాకా దేవుడు మనకి ఇచ్చినది ఒక ప్రవక్తలాగా ఎన్నుకున్నాడు ఒక యాజకు ఒక ప్రవక్తలాగా మరణి ఎన్నుకున్నాడు భూమిడ ఎందుకంటే దేవుడు తన బిడ్డలకి అనేకమైన విషయాలు తెలియజేయడానికి ఇతరులకు సువార్త ప్రకటించే దేవ బంధకాలు ఉన్న వాళ్ళని చెరలో ఉన్న వాళ్ళని మరి ఎంతో మంది నరకానికి పోతున్న వాళ్ళు ఎంతో మంది భూమి వాళ్ళందరినీ విడిపించాలంటే దేవుని శక్తి మనకు చాలా అవసరం దేవుని పరిశుద్ధాత్మ దేవుని స్వరము మనకు చాలా అవసరము అనుదినము ఆయన స్వరము ఎప్పుడు మనము వింటేనే ఉండాలి ఆనాడు ఆనాడు సవకుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు కదా ఆ ప్రవర్తన ప్రతి ఒక్క బిడ్డల్ని ఈరోజు ఏర్పరచుకుంది కాబట్టి ఆ స్వరం నువ్వు వినే నీకు ఎవరు ఆసక్తి కలుగునని దేవుడు చూస్తా ఉన్నారు ఆసక్తి నీలో ఉన్నదా మరి ఈ లోకానుసారంగా మరి చెడిపోయినట్టుగా నువ్వు ఈ తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు ఉన్నవా మనము పర్శించుకోవాలి దాంట్లో మనకు పరిశుద్ధత అవసరము ఎందుకంటే సైతాలు విపరీతంగా వాడు భూమి మీద కాబట్టి వాళ్ళ సమూహము వాడు ఇతరులను చాలా వేధిస్తున్నాడు మరి ఇతరులకు భయంకరమైన ఈ రోగాల్ తెచ్చిపెడుతున్నాడు మరి భయంకరం భూమి మీద నరకం అనేది తీసుకొచ్చి పెట్టేసి ఇవ్వాలని ఆరంభిస్తున్నాడు కానీ అవన్నీ విన్నప్పుడులో మన జీవితం ఎట్లా కలవడం వస్తుంది మన కుటుంబం పట్లే కానీ బంధువుల పట్లనే కానీ ఇరుకు పొరుగు వాళ్ళ పట్ల ఎందుకంటే దేవుడు అంటున్నాడు నీరు భయపడకండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావు ప్రార్థన ఆలకిస్తా అంటున్నాడు ఆనాడు ఇసుకలతో మాట్లాడిండు నువ్వు ఇది భుజించు ఇతరులు ఇస్రేల ప్రజలకు తెలియజే ఈ రోజు నీకు కూడా అదే తెలియజేస్తా అంటు దేవుడు చూపిస్తా అంటున్నాడు నువ్వు భయపడనిక దిలేదు కాబట్టి ప్రతి ఒక్కటి దేవుని అంటూ ప్రతి ఒక్క గ్రంథం విప్పబడతా ఉంది కదా భూమి భయంకర సైతాను ఏం చేస్తున్నాడు రెండో అక్కడ ఉన్నది కాబట్టి వాడు కుటుంబాలలో ప్రతి ఒక్క రోడ్ల మీద ప్రతి ఒక్క దాంట్లో వాడు ఇప్పటి రీతంగా సమూహం దిగి కాబట్టి మనకు అనేకమైన కలవలము భూమిలో కనిపిస్తా ఉంది కానీ దేవుడు ఏమంటారు నమ్మిక మాత్రము ఉంచండి భయపడకుడి అంటున్నాడు కాబట్టి ఆయన ఎందు మనం ఆసక్తి కలిగి ఉండాలా పరిశుద్ధత కలిగి ఉండాలా మరి దేవుని ఎందు మనము ఎప్పుడు దేవుని మాట స్వరము వింటూ ఉండాలా కా దేవుడు అంటున్నాడు ఈ రోజు ప్రతి ఒక్క నీకు తెలియజేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు ఎటు చేతితోనే ఈ రోజు నీతోని నాతోని కూడా అదే స్వరము మన మధ్యలో ఉన్నది కాబట్టి ఆయన పట్ల మనం జాగ్రత్తగా కలిగి ఉందాము ఇంకొక విషయం చూసుకుందాము మూడాధ్యాయం మొదటి వచ్చినాము మరియు ఆయన నాతో ఇలాగో సెలవించే నరకుతుడు నీకు కనబడే దాన్ని ఈ గ్రంథం మందు భక్షించి ఇద్దరు ఎద్దకు వారికి ప్రకటన చేయము నేను నేరు తెల్లగా ఆయన ఆ గ్రంథం నాకు వినిపించి నరకుతుడ నేను ఇచ్చి ఈ గ్రంథంలో ఆహారంగా తీసుకొని దానిలో నీ కడుపును నింపుకున్నామని నాతో నేను దాన్ని దేవుడు సంభాషిస్తా ఉన్నాడు మాట్లాడుతా ఉన్నాడు నరుడితో మాట్లాడలేదు దేవుడు ఆసక్తి కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు నరపుతుడు మనం దాన్ని భక్షించము ఈ గ్రంథం ముందు ఈ ఇజ్రాల యుద్ధకు పోయి వారికి ప్రకటన చేయము నోరు నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి దేవుడు ఏం చేస్తున్నాడంట నరపుత్రునికి అనేకమైన విషయాల ద్వారా గ్రంథం ద్వారా ఏం చేస్తుండో తినిపించి నరపుత్రుడు ఆత్మీ జీవితంలో దేవుడు ఇక్కడ బలపరుస్తా ఉన్నాడు నరపుత్రుని ఆత్మీయ జీవితంలో బలపరుస్తా ఉన్నాడు నువ్వు ఏమి ఈ లోకంలో ఏ విధంగా నువ్వు భక్షించాలా దేవుని పట్ల మరి ఏ విధంగా జీవించాలా బలపరుస్తా ఉన్నాడు ఈ రోజు మనకు దేవుడు అనేకమైన వాక్యాల చేట మనం బలపరచబడ్డాం కదా అనేకమైన అందర్ బ్రదర్ సిస్టర్ ఎంతో మనకు వాక్యాలు తెలియజేస్తా ఉన్నారు ప్రతి దినము ఆహారం మనం పుజిస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ వాక్యం వేసుకొని మనం ఏం చేస్తున్నాం ఎదిరిస్తున్నాం సైతాన్ ఎందుకు అంటే మనం భక్షించినాం ఈ రోజు మనము ఆ వాక్యాల్లో ఉన్న ప్రతి ఒక్క తారాంశ మనము తెలుసుకున్నాము సైతాన్ గారు ఏం చేస్తున్నాడు పారిపోతున్నాడు ఈ రోజు అదే దేవుడు అంటున్నాడు నరపుతుని నోరు నేను నోరు తెరవగా ఆయన గ్రంథం మందు నాకు తినిపించి నరపుతుడాన్ని నిశ్చిచ్చు నేను ఇచ్చి చిన్న ఈ గ్రంథమందు ఆహారంగా తీసుకొని దానిలో నీ కడుపుని నింపుకోను అని నాతో తెలివయగా నేను దాన్ని భక్షించి అది నోటికి తేనె మధురముగా కనబడెను చూడు దేవుని మాటలు ఉన్నాయంట తేనె వలె మధురముగా ఆయనకుగా ఉన్నదంట హెచ్కెల్ చూడండి ఇంతగా దేవుడు ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన సంతోష భరితుడైతున్నాడు ఇక్కడ వాక్యంలో బలపరచబరట్లా ఉండదు ఆ మాటలు విన్నప్పుడు ఆయనకు ఎట్లా సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిహితుల్లో చూడు ఈ రోజు మనం ఆయనకు బాగున్నదంత చూడడం లేని మాటగా హెచ్కేళ్ళు ఎంతగా దేవుడి పట్ల ఆసక్తి కలిగినాడు దేవుని మాటలు ఏ విధంగా భక్షిస్తున్నాడు కడుపు నిండా దేవుని వాక్యాలను నింపుకుంటా కదా కీర్తనకారుడు అందుకే అంటాడు కదా దేవుడు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తారో జీవాకా ప్రార్థించి వాడు కదా ధ్యానించి కదా ఆ దేవుని ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో దేవుని పట్ల మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు అంటున్న తన బిడ్డలకు ఎప్పుడు మరి తోడై ఉంటా అంటున్నాడు మరి ఎటువంటి విషయంలో కూడా మరి దేవుడు వాళ్ళకు కాచి కాపాడుతా ఉంటున్నాడు కదా మరి అక్కడ మరి ఆయనకు నోటికి తేనె మధురంగా ఉండను మరి ఆయన నాతో ఇట్లా ఇలాగో సెలవిచ్చా నరపుడే నీవు బయలుదేరి ఇజ్రాల యుద్దకు పోయి నా మాటలు వారికి తెలియజేయము నీవు గ్రహింపలేని ఎసమాటలను పలుకు జనుల జనుల యొద్ధకు కాదు ఇజ్రాల యుద్ధకే నేను పంపుచున్నాను నీవు గ్రహింపలేని ఎసమాటలు పలుకకు పలుకు అన్య జనుల యుద్ధకు నిన్ను పంపుటలేదు వారికి యుద్ధకే నేను నిన్ను పంపుచున్నా ఎడలా వారిని మాటలు విందురు ఎట్లయితే దేవుని మాటలు ఎప్పుడైతే భక్షిస్తావో ఎప్పుడైతే నువ్వు బలపరచబడతావో దేవుడు అప్పుడు మనము బోధించనికి దేవుడు పంపిస్తా ను నువ్వు బలపరచబడినప్పుడే ను ప్రతి మాట మనకన్నా తెలియజేయగలుగుతాం కదా ఒక అనుభవ పూర్వకంగా లేని ఎటుటి వాళ్ళకు మనం ఏది కూడా మనం చెయ్యలేము చెప్పలేము కాబట్టి దేవుని మనము అనుభవం కలిగి ఉండాలా దేవుని మనము ఆసక్తి కలిగి ఉండాలా దేవుణ్ణిలో మనకున్న ప్రతి ఒక్కటి మనకు తెలిసి ఉండాలంటే అందుకే ప్రతి వాక్యంలో మనం అన్ని తెలుసుకొని ఉండాలా కదా మరి ప్రతి ఒక్క శోధన వచ్చినప్పుడు కూడా మనము జయించాలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము ఎన్ని ప్రధానంగా జీవించి నాకు దేవుడు వాక్యము మనకు అప్పుడు ఏమైపోతుందంట అది నెరవేర్తా కదా క్రియాపూర్వకంగా అది క్రియాపూర్వకంగా నెరవేర నెర అది మృతమే దేవుడు కదా అందుకనే మన క్రియాపూర్వకంగా నెరవేర్చబడాల మన జీవితంలో అప్పుడే దాన్ని ఇతరులకు బోధించనికి మనకు అవకాశం ఉండదు కాబట్టి ఈ నరపుత్రితోనే అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు మూడో అధ్యాయము మూడో అధ్యాయము పదహారో వచనంలో చూద్దాము ఆ ఏడు దినములు జరిగిన తర్వాత యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడు ఇజ్రాలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాటల ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయము అంటున్నాడు కాదు ఆ దినములు మరి యేసు ప్రభు మరి ఆయనకు తోడై ఉన్నాడు ఆ యహో దేవుడు మరి ఆయనతో మాట్లాడతాడు ఆ ఏడు దినములు జరిగిన తర్వాత యహో వాకా ఆయనకు ప్రత్యక్షమైంది చూడు ప్రత్యక్షమై ఈనాడు సెలవిస్తుంది మరపుతుడా ఇజ్రాయిల్ ఇజ్రాయిల్లకు మరి ఏం చేయమంటాడు కావలిగా నేను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాటలను ఆరకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయము ఇక్కడ హెచ్కెల్ని ఏ విధంగా చేసిందంట ఒక ప్రవర్తలాగా చేసిందంట ఇంకేం చేసి ఒక యాజక లాగా చేసిండు ఇక్కడ ఇంకా ఏ విధంగా చేసినట్టు ఒక కావలి వాణిగా నియమించినట్టు ప్రజలని చూడండి ఇజ్రాయల ప్రజలకి ఒక కావలిగా నేను నియమించినానని ఇక్కడ ఎజెకర్తో మాట్లాడుతుంది కావలిగా నేను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట అలక్కించి నేను చెప్పిన దాన్ని బట్టి నీవు హెచ్చరికగా చేయుము కదా ఇంకేమంటున్నాడు దేవుడు ఇక్కడ ఇజ్రాయేళ్ల ప్రజలకి ఎట్లా ఉన్నాడంట కావలిగా నియమించిందంట చూడండి దేవుడు ఒక మరి ఇజ్రాయేల్ ప్రజలకు ఒక కావలిగా దేవుడు పెట్టిడు కాబట్టి ఈ రోజు కూడా తన బిడ్డల్ని ఎవరైతే నిజముగా ఆయనకు ప్రార్థన కలిగి మరి ఈ లోకాంశ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఉగ్రతని ప్రజలంతా తప్పించాలి అన్నప్పుడు ఒక కావలిగా నేను నియమిస్తా కదా దేవుడు ఒక కావలి వాళ్ళుగా నియమిస్తాడు ఎందుకంటే ఇలా ఈ లోకానికి రాబోయే ఉగ్రత నుంచి ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తాము కదా చెప్పాలా కదా ఈ లోకానికి ఏం జరగబోతుంది మరి ఈ లోకానికి ఏం జరగబోతుంది మరి ఇజ్రాయల్ ప్రజలకి ఇజ్రాయల్ ప్రజల లాగా ఈ లోకానికి తీర్పు రాబోతుంది ఈ లోకానికి నాశనం రాబోతుంది మరి ఈ విధంగా సిద్ధకరమైన ఈ యొక్క కావలి లాగా అక్కడ వాడుకుంటా ఉన్నాడు కదా ఆయన యాజకుల ఒక ప్రవక్త లాగా ఒక కావలి మన లాగా ఈ మూడు కూడా ఆయనలో ఉన్నాయి ఈ మూడు కూడా మనలో ఉన్నాయి కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ మూడు ఉండాలంటే మనలో ఉండాల పరిశుద్ధతం చాలా అతి పరిశుద్ధంగా జీవించడం చాలా అవసరం ఎందుకంటే ప్రజలు నేర్పించడం అంటే సునాశము కాదు కదా వాళ్ళంతా వినని వినని జీవితం వాళ్ళ కఠిన హృదయాలు దేవునికి తిరుగుబాటు చేసిన ప్రజలు దేవుని అద్భుతాలు చూసి కూడా వెనుకబడ్డ జీవితం చాలా మంది దేవుని అద్భుతాలు చూసి వెనుకబడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకు ఉన్నారు కదా మొదటి జీవితకి మళ్ళీ పోతా అంటారు ఎందుకంటే ముందు శ్రమల్ని ఎదుర్కోలేక ఆ శ్రమని సమస్యను వాళ్ళు చూడలేక ఎందుకంటే ఇది ముందుగా అనుభవం ఉంటేనే కానీ నువ్వు జయించలేవు కదా ఇవన్నీ మనకు అనుభవం ఉండాలా ప్రతి ఒక్క సమస్య మీద మనకు అధికారం రావాలని నువ్వు ప్రార్థించినప్పుడు ఆ శక్తి చేత నుంపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేతను ముద్రింపబడాలా అందుకే నీకు పరిశుద్ధాత్మ ముద్ర మనకు అది ఉంటదే గాని లోకాన్ని మనం జయించలేము దేవుడు మరి లోకాన్ని జయించాలంటే నీకు పరిశుద్ధాత్మ అవసరము నువ్వు జీవించ జీవిస్తావు అంతవరకు నువ్వు జీవించలేవు కానీ ఏం జరగబోతు తప్పించుకోలేవు నువ్వు తప్పింపబడని ఇతరులని తప్పించలేము ఈ లోకానికి ఉగ్రత నుంచి మనము తప్పింపబడాలా కదా ఇతరుల ప్రజలందరూ తీసుకొని రావాలా మనం ఒక కావలి కావాలి అలా ఉండాలంటే నీ జీవితం ఎట్లా ఉండాలా సమర్పణ జీవితం లాగా ఉండాలా కదా దేవుని పట్ల మనము సమర్పణ జీతం లాగా ఉండాలా సమర్పించుకొని జీవిస్తేనే కానీ నీకే తెలియజేయబడదు ఒక కావలి లాగా ఇస్రోల ప్రజలకు నేను నియమించినా అంటున్నాడు కదా దేవునికి తిరుగుబాటు దేవునికి దుష్టమృగలని మూర్ఖతో జీవించము నడిచిన వాళ్ళు కదా దేవుడు వాళ్ళంతిసికిపోయాడు పాపం అంటే ఎవరు ఆసక్తిగా జీవిస్తా ఉన్నారు హెచ్చరిక చేయమంటున్నాడే మరణం అవటమని వాళ్ళని హెచ్చరికేడు వాళ్ళకు ఒక ఆత్మీయమంటున్నారు నీవు అతను హెచ్చరిక చేయము అతడు జీవించినట్లు తన దుర్మార్గును విడిచిపెట్టమని వానికి వారికి వాళ్ళని హెచ్చరిక చేయము కాబట్టి దేవుడు ప్రతి దాంట్లో ఆ దుర్మార్గం చేసిన దోషం మరణం అవదువు కానీ అతని రక్తము నిన్ను ఉత్తరవాదిగా ఎంచబడను ఒకవేళ ఆ హెచ్చరిక నువ్వు చేయని ఎడల మనము ఏమవుతాం వాళ్ళు మరణము కదా ఈ ఈ రోజు ఈ హెచ్చరిక నువ్వు చేయకపోతే ఆ ఉత్తరవాదికి ఎవరంట నువ్వే బాధుడు ఇక్కడ ఎవరు చెప్తున్నారో హెచ్చుకెళ్తా దేవుడు మాట్లాడతా ఉన్నాడు కాబట్టి దీని ఆజ్ఞకి వాళ్ళకి హెచ్చరిక చెయ్యి అని ఇక్కడ హెచ్చుకెళ్తే మాట్లాడతా ఉన్నాడు దేవుడు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు వారికి హెచ్చరిక అవశ్యంగా నీవు మరణం అవుదు నేను దుర్మ దుర్మార్గు గురించి ఆజ్ఞేయగా నీవు అతను హెచ్చరిక చెయ్యకయో అతను జీవించినట్లు తన దుర్మార్తను విడిచి పెట్టవాలని వానికి హెచ్చరిక చేయను కదా చేసిన ఒకవేళ హెచ్చరిక చేసిన ఎడల వాళ్ళకు మంచిదే కాబట్టి వాళ్ళకు కావలి వానిగా నువ్వు కాబట్టి మాట చెప్పు కదా దేవుడు వాళ్ళతో మాట్లాడుతు కదా దేవుడు అంటున్న ప్రతి ఒక్క దాంట్లో నువ్వు హెచ్చరిక ఒక ఎట్లా పెట్టినంటే ఆ దేవుడు ఒక కావాలి వాళ్ళలాగా పెట్టి హెచ్చరిక చేయకూ ఉన్న వేళ అతను జీవించే తన దుర్మార్త విడిచి పెట్ట పెట్టవాలని వాడిని హెచ్చరిక చేయకూ ఉందిన ఆ దుర్మార్గుడు తాను చేసే దోషంను పట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నీవు ఉత్తరవాదిగా ఎంచు నువ్వు దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆ మనిషికి హెచ్చరిక చెయ్యకపోతే ఒకవేళ వాడికి చెప్పకపోతే వాడు జీవించినప్పుడు ఆ దుర్మార్గుల్లాగా దుష్టులాగా దోషంలో పాపంలో జీవించి మరణ మరణనుకో వాని రక్తం వెంట నిన్ను ఉత్తరవాదిగా ఎంచును అని ఒక్కటే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు హెచ్ కేసుని చూడు ఈ రోజు ఆ ఉత్తరవాదికి నువ్వేపు బాధ్యుల్లాగా ఉంటావంటున్నాడు ఎందుకు అంటే ఈ లోకంలో దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించిండు తన చిత్తం నెరవేర్చనీకి కదా ఈ లోకంలో తన చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఎందుకున్నాడు కాబట్టి మనల్ని ఎన్నుకున్నప్పుడు నువ్వు ఆయన కొరకు ఈ లోకం జీవించినప్పుడు నీకు అనేకమైన విషయాలు తెలిసినప్పుడు ఇతరులను జీవితానికి తీసుకురానికి ఒక ఉత్తరవాదిగా నేను పెట్టినప్పుడు నువ్వు జాగ్రత్త పని నిర్వచించాలా కానీ పనిని మనము పూర్తిగా చెయ్యాలా కాబట్టి దేవుడు ఏం ప్రకారంగా జీవించి వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళ ఉగ్రతందుకు తప్పింపబడతారు కదా ఈ లోకానికి నాశనం రాబోతుంది కాబట్టి ఆ పాపం నుంచి విడుదల పొందండి దేవుడు ఒకవేళ మిమ్మల్ని రక్షించునని చెప్తే మంచిది ఒకవేళ ఆ మాట చెప్పకపోతే వాడు ఆ పాపంలో జీవించుని అనుకో అతడు ఆ రక్తము అతని రక్తము నిన్ను ఉత్తరవాదిగా ఎంచబడన అంటాడు చూడండి ఆ బాధ మనకిచ్చినప్పుడు దాని ప్రకారంగా మనము జీవించాల దేవుడు అంతగా నరపుత్రుని ఇక్కడ ఆ స్వరం చేత దేవుడు మాట్లాడినప్పుడు నరపుత్రుడు చక్కగా నిలబడినప్పుడు అనేకమైన విషయాలని తెలియజేస్తా ఉన్నా చూడు ఈ మాటలకు మరి ఎవరైతే కాబట్టి మనకు ఒక దేవుడు ఆత్మ ప్రకారంగా వాళ్ళకి హెచ్చరిక చేయమన్నాడు అతడు జీవించినట్టు తన దుర్మార్గును విడిచిపెట్ట వలనని వాళ్ళకి హెచ్చరిక చేయక దుర్మార్గుడు తాను చేసిన దోషము మరణమౌను గాని అతని రక్తమునకు నీవు ఉత్తరవారిగా ఎంచుదును కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళకు తెలియచేయాల విషయాలు ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా నియమించుకున్నాడు దేవుడు కాబట్టి మనము ఏ దోషంలో వాళ్ళకి ఉన్నాయో వాళ్ళకు తెలియజేయాలా వాళ్ళ కొరకు మనము ప్రార్థించాలా కదా ఒక ఆత్మ కోసము మనం భారం కలిగి ప్రార్థించి దేవుని సందికి తీసుకొని రావాలా ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కదానికి లెక్క మనకి అపజెప్తా ఈ రోజు నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధికి వచ్చినావు ఏ బాధ ఏ కష్టంలో ఏ రోగంతోన నువ్వు ఎప్పుడో దేవుని సందికి వచ్చినావు దేవుని అందు నీ అందు దేవుడు నీకు వాగ్దానం చేసినావు కానీ వాగ్దానాన్ని ఏం చేసినావంట కానీ దేవుడు ఈ రోజు ఆ వాగ్దానాన్ని తెలియజేస్తా నీ మొదటి స్థితి ఏ విధంగా ఉండనో ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాడు మరి అదే మొదటి స్థితిని గట్టిగా పట్టుకొని ఉంటే నీకు అనేకమైన విషయాలు నీకు తెలియజేస్తా ఉండే కానీ రాను రాను మన జీవితం ఆత్మీయ జీవితం ఏమైంది కోల్పోవడం వల్ల మనం ఇవన్నీ మర్చిపోతా ఉంటాడు కానీ ప్రతిదినము దేవుడు వాక్యం చేత మనకు తెలియజేస్తా ఉన్నాడు మనం జాగ్రత్త కదా ప్రతి ఒక్కదాట మనం తెలుసుకోవాలా దేవుడు ప్రతొక్క బిడ్డను ఒక ప్రవక్త ఒక లాగా ఒక కావలివానంగా మనల్ని నియమించుకున్నాడు నువ్వు ఈ రోజు ఉంటే ఆ సమర్పణ జీతం కలిగి ఉంటాడు ఇకవన్నీ అర్థమైతే లేకపోతే ఈ ఈ సమర్పణ జీతం లేని వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థం కానీ గుడ్డితనంగానే జీవించి గుడ్డితనంగానే వాడు నాశనానికి వెళ్ళిపోతా ఇంకొక విషయం చూసుకుందాము శిలిపి రత్న పత్రిక ఈ దుస్తులు ఏ విధంగా ఈ లోకంలో ఇక్కడ కూడా పౌలు ఈ పరిశుద్ధమైన అప్పుసిన పౌలు కొన్ని విషయాలు తెలియజేస్తా ఉంటాడు మాటల చేత శిలుపు రత్న పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము రత్న పత్రిక మూడో అధ్యాయము ఇక్కడ పౌలు పరిశుధనమైన పౌలు అపుసిన పౌలు ఇక్కడ ఏం రాస్తున్నాడంట అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొని చున్నారు గురించి మీతో అనేకైన పనులు చెప్పి ఇప్పుడును ఏటు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారి తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి ఎందే మనసు పెట్టుచున్నారు చూడు ఈ విధంగా పౌలు ఇక్కడ కూడా తెలియజేస్తా ఉన్నాడు అలాంటి జీవితము ఆత్మ జీవితంలో కూడా మరి ఈ విధంగా ఉన్నారని చూడు ఏ విధంగా అనేకులు ఎట్లా ఉన్నారంట కృష్ణ సెలువకు శత్రులుగా నడుచుకొని మరి ఎవరు ఏసు ప్రభుకి శిష్యులుగా జీవిస్తారా ఏసు ప్రభుకి మరి శత్రులుగా జీవిస్తారా ఇక్కడ దేవుడి మాట్లాడుతా ఉన్నాడు మరి అపోసరణమైన పౌలు పరిశుద్ధమైన పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు ఒక మాట ఆయన ఏమైనా రాసు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నాడు వీరి గురించి మీతో అనేకమైన పర్యాయలు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ చెప్పుచున్నాను ఆయన దుఃఖంతో చెప్తున్నాడు కదా అక్కడ దేవుడు గ్రంథం విప్పినప్పుడు ఆయనకు ఒక దుఃఖం కలుగుతుంది వేదన కలుగుతుంది విలాపం కలుగుతుందని అక్కడ హెచ్కేల్ గ్రంథంలో కానీ ఇక్కడ పౌలు ఏడుస్తా ఉన్నాడు ఈయన పౌలు ఇక్కడ అపూషన పౌలు ఈయన ఏడుస్తా ఉన్నాడు ఈ వ్యక్తి ఎందుకు ఏడుస్తున్నాడంట క్రీస్తుకు మరి ఎట్లా ఉన్నారంటే శత్రులుగా జీవిస్తున్నారు ఇలాంటి జీవితం మనలో ఉన్నదా అని పర్శించుకోవాలా ఎందుకంటే జీవన ద్వారా ఎందరినీ ఎందుకంటే వాడు భూమి అనేకమైన మాటల చేత ఏం చేస్తున్నాడంట మోసపుచ్చేసిండు తప్పిపోయినారు చాలా విషయాలు దేవుడు తెలియజేస్తా అక్కడక్కడ మాటలు మీరు తప్పిపోయి ఉన్నారని అప్పటిన పౌరులు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు మీరు అనేకమైన జీ దాంట్లో మీరు తప్పిపోయిన వాళ్ళుగా ఉన్నారండి కానీ ఇక్కడ సినిమాకు ఎట్లా ఉన్నారంట అనేకులు క్రీస్తు సినిమాకు శత్రుగా నడుచుకొని చున్నారు గురించి మీతో అనేకమైన పయాలు చెప్పి ఇప్పుడు ఏర్చున్నాను కాబట్టి నాశనమే వారికి అంతము వారి కడిపే వారికి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతి చేయపడుచున్నారు వాళ్ళు అతి చేయపడుతున్నారు దేని పట్ల సిగ్గుపడుతున్న దేవుడికి విరుద్ధంగా సంబంధమైన వాటి అంటే మనసు పెట్టుకొని చున్నారు వాళ్ళు ఎట్లాగారంటే ఈ లోకం భూమి అంటే వాళ్ళు మనసు పెట్టుకున్నారు పరలోకం అందు వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారంట వాళ్ళ మనసు లేదు నువ్వు పరలోక సంబంధివా భూ సంబంధివా ఈ రోజు నిర్ణయించుకోవాలా దేవుని అంత జాగ్రత్త కలిగి ఉండాలా నువ్వు దేవునికి విరుద్ధంగా దేవుడికి చిలువకుని విరుద్ధ శత్రువులు అంటున్నాడు ఇక్కడ పౌలు అపోసిన పౌలు ఈ విధంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు ఏ విధంగా ఉన్న మనకు జీవితంలో తెలియజేయబడతా ఉన్నారు నువ్వు కలిగి ఆయనకు తగ్గట్టుగా మనము జీవించాలి ఆయన ఏం చెప్పుతున్నాడు దాని ప్రకారంగా మనము జీవించాలా కాబట్టి దేని నువ్వు కరెక్ట్గా మరి దేని ఎందు జీవించగలుగుతున్నావు భూ సంబంధంలో పరలోకం వెతుకుతున్నావా ఈ లోకం మట్టికి అన్ని అడుగుతున్నావా ప్రతిదినము నువ్వు ఏమని ప్రార్థించగలుగుతున్నాం దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా చూసుకోవాలా మొదటి కొరంతీలు అపోషణ పౌలు ఇంకొక విషయము ఇక్కడ మొదటి కొరంతీలు ఏడో అధ్యాయము మొదటి కొరంతీలు ఏడో అధ్యాయము పదిహేడో వచనంలో ఆ అపోషణ పౌలు ఇక్కడ ఒక విషయం తెలియజేస్తా ఉన్నాడు ఆయన అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి అందు పిలిచనో అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతి వానికి ఏ స్థితి పిలిపనో ఆ స్థితి అందే నడుచుకున వాళ్ళను దేవునికి దేని విషయంలో పిలిచారు ఏ తెలుపుతో దేవుడి సంధికి వచ్చినో దేవునికి ఏం నియమించింది మనం జాగ్రత్త కలిగి ఉండాలా నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి ఎండ్లా కూడా కోల్పోవద్దు మాటలనే కానీ నీ చూపులనే కానీ నేను నడకల ప్రవర్తననే కానీ నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా దేవుడు ఎట్లా ఉంటున్నాడంట అయితే బాబు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి అందు పిలిచనో ఆ స్థితి అందే నడుచుకున ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించున్నాను కదా సున్నతి పొందిన వాడైనను పిలవబడేనా సున్నతి పోగొట్టుకోక వలదు నువ్వు ఈరోజు సున్నతి పొందుకున్నావా నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోమంటుడు సున్నతి పొందిన వాడైనను పిలువబాడేనా సున్నతి పొందగలదు అయితే ఈరోజు నువ్వు సున్నతి పొందలేదా పొందకపోయినప్పుడు మనకు సంబంధం ఏం దేవుడి ఆజ్ఞను అనుసరించుటే ముఖ్యము దాని సున్నతి పొందుతాయి అందుయో పొందక సున్నతి పొందక పోతాయందు ఏమీయో లేదంటున్నాడు పావుడు చదివి నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు కదా ఏ స్థితిలో నువ్వు నియమింపబడ్డావు దానిందు కలిగి ఉండు ఈ సంఘంలో ప్రకాట అన్ని ప్రకారం అన్నిటిలో సున్నతి పొందిన వాడైనాను అతడు సున్నతి పోగొట్టుకున్న ఈ రోజు నువ్వు సున్నతి పొందుకున్నావా నువ్వు జాగ్రత్త ఉండు నువ్వు సున్నతి పొందలేదంటే పొందకపోవడం కూడా ఇదిగా లేదు నువ్వు పొందినా పొందకపోయినా కూడా దేవుని ఆజ్ఞ అనుసరించటయే ముఖ్యము కానీ సున్నతి ఉన్నా కదా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యం అంటున్నాడు కాబట్టి దేవుని మాటలు ఏం చేద్దాం ప్రకారంగా మనం జీవించడం చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్త కాబట్టి అందుకే కానీ ఇంకేమంటున్నాడు ముఖ్యము కానీ సున్నతి పొందుట అందేమీ లేదు పొందకపోటే అందు ఏమీ లేదు కాబట్టి ప్రతి వాడు ఏ స్థితిలో పిలవబడనో ఆ స్థితిలో ఉండవలను మరి ఇంకేమంటే దాచుడై ఉండగా పిలబడితేవా చింతపడవద్దు కానీ స్వతంత్రుడు శక్తి కలిగిన ఎడల స్వతంత్ర అడుగుటకు మరి మంచిది కదా దేవుడు అంటున్నాడు ఈ ఏ స్థితిలో పిలవబడ్డవో ఆ స్థితిలోనే నువ్వు నిలబడు కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండవంటున్నాడు నిలబడితేవా చింతపడకుండా కానీ స్వతంత్రించుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రించుటకు మరి మంచిది ప్రభునందు పిలవబడిన దాసుడును ప్రభు వలన స్వతంత్రము పొందువాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు అంటున్నాడు క్రీస్తు దాసుడు అంటున్నారు కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి నువ్వు జీవించడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేవుడు ఆనాడు హెచ్చుకలతో మాట్లాడి ఈ రోజు మనతో కూడా మాట్లాడుతుండు కాబట్టి మనము శినువకు శత్రుగా జీవించడానికి వీల్లేదు విరుద్ధంగా ఉండడానికి వీల్లేదు కాబట్టి నువ్వు మరి ఆనాడు హెచ్చుకలతో మాట్లాడుతుడు మరి జాగ్రత్తగా చక్కగా నిలవబడము మరి అక్కడ ఆయన దేవుడు మాట స్వరము విని ఆయన చాలా జాగ్రత్తగా జీవించిండు ఎందుకంటే అప్పుడే ఆయన దేవుని స్వరం వినగలిగిండు ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయనలోకి వచ్చిందో ఆయన అప్పుడేగా ఆయన చక్కగా నిలబడి దేవుని మాటలు అనేకమైన విషయాలు తెలుసుకున్నాడు కానీ ఇజ్రాల ప్రజలు మరి నువ్వు దేవుని మందిర మండలి దేవుని మందిరంత భయంకరంగా జీవిస్తున్నారు దేవుని బిడ్డలని తెలియజేస్తా ఉన్నాడు చూడు నువ్వు ఎవరి మాదిరిగా జీవిస్తున్నావంట పేల పాముల మధ్యలో కదా బ్రహ్మంధం మధ్యలో నువ్వు జీవిస్తా కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త కలిగి జీవించు వాళ్ళు తిరుగుబాటు చేసినట్టు కాక నువ్వు ఏమైండాలంట ఆయన చెప్పిన మాటలు విని నోరు తెరిచి నేను ఇచ్చిన దాన్ని భుజించామని చెప్తా నరపుత్రుడికి కాబట్టి నువ్వు ఈ రోజు జాగ్రత్త కలిగి ఉంటే దేవునికి అనేకమైన విషయాలు ఇస్తాడు ఒక యాచకును ఒక ప్రభావ ఒక దాసం లాగా నేను కాబట్టి నువ్వు ఆయన మాటకు చొప్పున నడిచినప్పుడు జాగ్రత్త కలిగి ఉంటుంది ఏ స్థితిలో ఉన్నావో దేవుడికి ఏదే చూపించిందో దాని ప్రకారంగా జీవించు దాన్ని కోల్పోకుండా దాన్ని గట్టిగా పట్టుకో దేవుడు రాకడా వరకు నువ్వు దాన్ని పట్టుకో గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని ప్రతి ఒక్క దాని మీద నీకు ఈ లోకంలో అధికారాన్ని ఇస్తాడు దాన్ని జయించుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన రెండు రాకడా వరకు మనం సాకిగా జీవించాల చిన్న వాక్యము ఇచ్చిన ధన్యతను కలిగేసిన రకంతో కలిగి పరిస్థితి పరిచయం నీ సొత్తగా మనం తయారు ఇచ్చిన హంద్రాబాద్ ధన్యతను బట్టి నీకే వంద ఈ ధన్యత ఎంత మందికి లేదో కూడా పెరిగితే దేవాడ్రవేసుకుంటే మీరు మాట్లాడారు నరపుతులతో లాగా దేవా ఈ రోజు కూడా మేము నరపుతులాగా మేము జీవిస్తున్నాం నాయన మాట కూడా మేము ఎంతగానో ఆశపడుతున్నారు దేవా నీకు స్తోత్రం మేము చక్కగా మా జీవితం మేము నిలబడాలా నీ అందరూ నిలబడి ఉండాలా దేవాన్ని మాట చెప్పడం మేము తండ్రి నీకు వందనాలు ప్రభా స్వరభం వినాలా దేవాన్ని పరిశుద్ధాత్మ చేత మేము తండ్రి మీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ జీవం గల మీకు వందనాలు తండ్రి ఆనాడు ప్రతి ఒక్క మాట మీకు తెలియజేస్తున్నారు ఆనాడు మీరు మాట్లాడినారు ప్రభా ఈ రోజు మాత్రం కూడా మాట్లాడుతున్నారని ఆయన ఈలోక అనేక మంది దేవ నీకు విరుద్ధంగా జీవించిన బిడ్డలున్నారు ఆయన దేవ వాళ్ళకు తెలియజేయమన్నారు నశించకుండా దేవ ఒక తాళం ద్వారా నియమించుకున్నారు ఈ రోజు మమ్మల్ని తండ్రి అందరినీ స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మిమ్మల్ని కూడా అదే విధంగా వాడుకుంటా అన్నారని ఆయన నిన్న లేడు నిన్నంత మేక రైతుకున్న తండ్రి ప్రోపా తండ్రి అలాంటి జీవితం మాకు కూడా తలగా చేయండి తండ్రి మళ్ళీ ఎటువంటి పాపం లేకుండా దోషం లేకుండా క్షమించామని అడుగుతున్నాం మాకు ఎటువంటి తిరుగుబాటైనా నీకు విరుద్ధంగా తిరుగుబాటు ఏదైనా ఉంటే క్షమించామని తండ్రి అడుగుతున్నాం దేవని ఆజ్ఞ ప్రకారంగా జీవించాలయనా దేవానికి వందల స్తోత్రాన్ని అయినా అనే మాట ఏం చెప్తుంది దాని ప్రకారంగా తండ్రి నీకు స్తోత్రం రుచి చెల్లిస్తున్నాం నాయన దేవ ఎక్కడైనా తప్పిపోతే మమ్మల్ని క్షమించామని అడుగుతున్నాం నాయన మమ్మల్ని ఇంకా బాగు చేయమని అడుగుతున్నాం దేవ మమ్మల్ని సరి చేయమని అడుగుతున్నాం ఈ రోజున సమర్పమైన జీతం మాకు దయచేసి ఇరు మమ్మల్ని అంతా సిద్ధపరచుకోండి ప్రతి మహిమ మీకే చెల్లిస్తూ నజడ నేర్చుకు మడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేరాంశము ఏంటంటే రామదేశన్సర్ పోవాలా దేవుడు ముట్టాలా సూచపరిచాలా ంశం ఒకటి ప్రేరీ మనోజన్నా మనోజన్నా హలో ప్రేరీ కృష్ణేవి ప్రేర్ ప్రేరు ప్రేరాంశం చెప్తాను చేయండి రామాదేవి పేరు రామాదేవి అలా దేవుడు ముట్టాలా స్పష్టపరచాలా అట్లనే శిఫాన్ షిఫాన్ బాబుకి ఆయన ఫెయిల్ ఉన్నాయి కింగ్ దేవుడు ముట్టాలా స్వస్థపరచాలా రెండు అంశాలు మేము చేయండి సిఫాన్ రామాదేవి స్వస్తుంది శపప్రభ రమాదేవి జ్ఞాపకం చేసుకొని జన్మ కాప పంపించండి నీ వాకు పంపించి బాగో చేయండి నా దివ్వ నీ వాకు అంటే నీ జీవం మామే సమృద్ధిగా జీవన చేసి నిలబెట్టండి సభీ వ్యాధి ఓడిపోవాలా ఆ కలవడిసం ఓడిపోయింది యేశప్రభ ఇది ఓడిపోవాలా మీ రక్తంతో ప్రతి పాపం కడిగి స్వస్సపరిచి మన బాబు ముట్టి తాకి కెట్ని హీల్ చేయండి స్వస్సపరచండి నాది సమృద్ధి జీవం పోషించండి యేశప్రభ నా దివ్వ నీ స్వతం మంత్ర దియ్యాలు కాల్చి ఈ రెండు కుటుంబం ఆశ్చర్యకరణ జరిగించండి నా ఈసాయానికి సొత్తం యహోకా సాధ్యత నాది ఆ ఇష్టం మీకు సమర్థ మీరు ఒంటర్ చేసి స్వచ్ఛపరిచి సంపూర్ణ వ్యాధి పారిపోలా అది ఓడిపోవాలా విశ్వప్రభ ఈ క్రీస్తు నామంలా మేము ఫలితం విజయం దయచం యూ అన్నీ రామాదరికి పోవాలా దేవుడు ముట్టాలా స్వస్థపరచాలా కుటుంబం ఉందాలా ఇంకోటి సిపాన్ మా పాప వేరు సిపాన్ బిఆర్ లో ఉంటాడు వాళ్ళకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి బే ముట్టాలా సస్ పరిచాల ప్రసాద్ వస్తుంది ప్రసాద్ చేయండి పరిశుద్ధి తండ్రి గొప్ప కళ్యాణి వందలు తండ్రి అయితే సాయం సంబంధించి బాబా మాకు ఇంత మంచి సమయాన్ని దయచేసి కోట్లాది వంద నాలుగు ప్రభావాన్ని సంపూర్ణమైన స్వస్థలు దండి ప్రభావాన్ని గాయపడినంతో గొప్పదేవా సంపూర్ణమైన స్వస్థత ఇచ్చండి అబ్బాయి స్వచ్ఛపరచండి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి నువ్వు నిజమైన ప్రభా సత్యాన్ని అనుసరించి గ్రహించి నడుచుకొని ప్రభావం సత్యం బా ప్రభా అలాగున్న ప్రతి ఆ యొక్క నడిపించండి గొప్పదేవా ప్రభావని సాక్షిని పెట్టండి ఆ బాబుని నేను జ్ఞాపకం చిన్న పిల్లవాడు అయినా కిడ్నీలు ఫీల్ అయిన ప్రభావం ఆ బిడ్డ నేను అమలు జ్ఞాపకం చూసుకోవతండి మీకు సంపూర్ణండి కాకుండా పై చూపించి సంపూర్ణమైన దయచేసి బ్రహ్మ కుటుంబాన్ని కూడా మార్చి రక్షణలోకి నడిపించదండి ప్రభావ నీ కొరకు వాడుకోండి తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి నీ కొరకు వాడుకొని ప్రభావ ప్రతి ఒక్కరిని జీవించాల్సి చిన్ని